ఓ శ్రీ విష్ణు శోమ నమః సభికి ఓం శివ ప్రసిన్న కుపే కరుణామాలయం నమః భగవత్ పాద శంకర్యం యోపశం భజన్ ఆ వ్యాన సుమానార్ది వాసః చిక్షోత్రమసో కలబిర్యానిక సర్వమ బృహోం పరిశవని మహాం భువి పరి ఆర్యన్ ూరు అనే పదం ప్రారంభు యొక్క అది మొదటి స్తంభం మొదటిదంటే ఒకటిది కాదు ఒక స్తంభం మొదటి స్తంభం అని కాదు ఒక స్తంభం మొదటి మొదటి కాదు అది వానప్రస్థాశ్రమము ఉపాసక సన్యాసులు కూడా దాంట్లోనే ఇంక్లూడెడ్ సన్యాసులను శంకర భగవత్వాలు రెండు రకాలుగా విధం చేశారు ఈ విషయం చాలా మంది గమనించారుమాలను మాత్రమే వాటికి మాత్రమే కట్టుబడి ఉన్న ఆశ్రమ ధర్మాలంటే లోపం వాటి మాత్రనిష్ట ఇత్యాదు ఈని ద్వైత బుద్ధితో పూజిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మ నిష్ఠ ఎక్కడ దొరుకుతుంది పొద్దున్న ద్వైత బుద్ధితో పూజ బ్రహ్మనిష్ట అంటే సాయంకాలం ద్వైత బుద్ధితో పూజ భోజనం అయిన తర్వాత బ్రహ్మనిష్ట అలా ఎలా కుడుతుంది అలాంటి దానికి సముచయము అటువంటి సముచయాల్సి శాస్త్రం అన్నీ చదువుతున్నాడు ఇంకా చెప్తా ఏంటంటే ఆ అంటే మరి ఇలాంటివిమర్శ అన్నిటికీ గుడు వసన్నట్టుగా తలకే ఉంటుంటే పొలగి ఉండదు సముచ్చయం చేసిన రామానుగారిలు బలంగా సముచయంగా ప్రతిపాదించారు శంకర మహోత్పాదులు సముచయాన్ని చాలా గట్టిగా ఖండించారు ఆయన అద్వైతాన్ని ప్రతిపాదిస్తారు రామానుగారు ద్వైత ప్రతిపాదకులు కాబట్టి ఆయన సముచయాన్ని బాగా బ్రహ్మానుష్ఠాన్ని ఏక నికుండా సముచయాన్ని కర్మజ్ఞానం సముచయాన్ని ప్రతిపాదించారు పది దృష్టిలో జ్ఞానం అంటే ఉపాసనయే జ్ఞానం వేరే జ్ఞానం అంటే ఏమి ఉండదు ఆత్మ జ్ఞానం అనేది లేదు ఆత్మ పరిచ్ఛిన్నము అది ఆత్మ అహంత ఆశ శంకర ఐశ్యాలి ఆత్మ దాంతో తెలుసుకోవాల్సిందే ఉంటుంది అంతమందికు తెలుసుకుంటే చాలు నేను ధనసులను శంకరుడను అని తెలుసుకుని ఈశ్వరుని యొక్క అనంత గుణములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని గుణములను చేపట్టి ఏదో ఉపాసన చేసుకోవాలి తప్ప నా గురించి నేను తెలుసుకోవాల్సింది ఏమవుతుంది ఇది కాబట్టి ఆ ధోరణిలో ఏమవుతుందంటే ఆశ్రమ ధర్మాలే లోపల ఉంటాయి వాటిని వాటిల్లో ఉపాసన ద్వైత బుద్ధితో కూడిన ఉపాసన కూడా ప్రధానమైనటువంటి ఆశ్రమ ధర్మం అటువంటి ఆశ్రమ ధర్మ మాత్ర సంస్థలు ఎవరైతే ఉంటారో వాటిని తాపస అంటే వానప్రస్థాశ్రమంలో వేశారు నాలుగవ కేటగిరీలో పట రామానుజులు ఏదైతే సముచ్చయాన్ని చెప్పినారో ఈ సర్ణన బ్రహ్మవైభత్త పురాణంలో ఉంటుంది ఆ బ్రహ్మవైవత్వ పురాణం పురాణాల గురించి ఇప్పుడే నేను వ్యాసం చదువుతో చేత పురాణంలో ఈ సముచయం ఉంటుంది తర్వాత దక్షిణ దక్షిణ దేశానికి సంబంధించిన తీర్థయాత్రలు అక్కడ ఉండే దేవాలయములు అవన్నీ దీన్ని బట్టి బ్రహ్మవై రక్త పురాణం తొమ్మిదవ శతాబ్దంలో రచయించబడిన దాక్షిణాద్యులు ఎవరో గారిని ప్రశ్నించిన ఆ పురాణాన్ని బేసిస్ గా రామానుజాచార్యులు ఈ సముచ్చయాన్ని స్వీకరించారు ఆ పురాణంలో చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఇప్పుడు ఈ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాల్లో పాద్యరాత్రగమ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ పురాణం నుంచి వచ్చేయాలి ఒక విమర్శకుడు నిరూపిస్తాడు దీన్ని అంతని గురామజన్ అని ఒక వ్యాసంలో ఎవరు ఇచ్చారు చెప్పానంటే ఏదో పురాణాలంటే అన్ని ఏమహత్వం మూల కూర్చొని రావడం ఏదైనా సందర్భంగా ఉందో అన్ని పురాణం నాలుగవ శతాబ్దంలో రచించబడుతుంది మార్కండే పురాణం పదకొండవ శతాబ్దంలో రచించబడుతుంది కాళికా పురాణం పెద్దగా నూట యాభై సంవత్సరాల క్రితం రచించబడుతుంది అని ఈ మీరు గమనించాల్సి ఉంటుంది కాబట్టి తాపస్ తాపస్సులు అనగా వాళ్ళ ప్రస్తులు సన్యాసులలో ఉపాసక సన్యాసులు వీళ్ళందరూ మూడవ ఆ ధర్మస్కంఠం ఎందుకంటే వారు ఏదో ఉంటారు కదా సాత్వికమైన ఉపాసన చేసుకున్నంత వరకు దాన్ని ధర్మస్కంధంగానే కలిగేస్తారు సాత్వికోపాతం అయ్య అది మళ్ళీ కామసము రాజ్యసము అయితే మళ్ళీ అది ధర్మస్కంధం కూడా కాదు సో ఇది మూడో నేను ఉంటే మీకు ఒక రీక్యాప్జన్ తీసుకున్నా ఇక అది రెండు మూడు బ్రహ్మచారి ఆచార్య కులవాసీ తృతీయ అత్యంత మాత్మానమాచార్య కులే అవసాద నైష్ఠిక బ్రహ్మచారి కాదు నైష్ఠిక బ్రహ్మచారి ఎవడైతే ఉంటాడో వాడు మూడవ మన ఉపగులు ఉపగురా ఎందుకంటే వాడు వెళ్ళి వివాహం చేసుకుని గ్రహస్థితి అయిపోతాడు కదా గ్రహస్థతి మొట్టమొదటి చెప్పినారు అవిష్ఠించే వాళ్ళందరూ పుణ్యలోకాలు పుంజు సర్వ ఏ పుణ్యలోకాగవది బ్రహ్మ సంస్థ అమృతత్వ ఇప్పుడు ఈ వాక్యము ఈ మూడు ధర్మస్కంధాలను గురించి చెప్పడానికి వచ్చిందా మీరు ఆలోచించండి మీరు మీ కామన్సెన్స్ పెట్టి ఆలోచించాలి ఉపనిషత్తులో ఉండేది ఈ వాక్యమై మూడు ధర్మస్కంధాలని మనకి చెప్పడానికి వచ్చిందా లేక ఈ మూడింటి కంటే విలక్షణమైన బ్రహ్మనిష్టం చెప్పడానికి వచ్చిందా బ్రహ్మనిష్టం చెప్పడానికి వచ్చిందా అయితే బ్రహ్మనిష్టం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మనిష్టమే చెప్పచ్చు కదా ఈ మూడింటి గోడెందుకు అంటే మీకు నేను దృష్టాంతం నరేంద్ర మోడీ గారు తన నాలుగున్నర సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలనుకున్నప్పుడు అల్వా గడదిన పది సంవత్సరాల పరిపాలనతో పోల్చి చెప్తూ ఉంటారు ఆయన ఎవరు అడుగు వాళ్ళ గురించి అంటే ఆయన ఇదే చెప్పారు నా గురించి నేను చెప్పాలంటే వాళ్ళ వాళ్లతో పోల్చి మాత్రమే నేను చెప్పాల్సి ఉంటుంది అంటారు కాబట్టి ఈ మూడు ధర్మస్కంధములు సమాజంలో సిద్ధముగా ఉన్నవి ఏవైతే గలవో వాటిని ఉపంధించి వాటి యొక్క మతిమను చెప్పి ఈ బ్రహ్మనిష్టను వాటి నుంచి విలక్షణంగా చూపించడం ద్వారా బ్రహ్మనిష్ట యొక్క మహత్వాన్ని చెప్పినట్టుంది అంటే ఆ మూడు ధర్మస్థంధముల వారికి లభించని అమృతత్వము ఈ బ్రహ్మనిష్ఠనకు లభిస్తుంది అని కోర్చి చెప్పడంలో ఆ విశేషం వస్తుంది అమృతత్వము ఈ స్మృతి సిద్ధ ఆశ్రమ ఫలా ప్రణవ సేవా అమృతత్వం ప్రణవ సేవా మీరు మూడు ధర్మస్కంధములను చెప్పి ఆ తర్వాత బ్రహ్మనిక్షను కూడా చెప్పింది అంటే వాక్య భేదము అనే దోషము వస్తుంది ఆ వాక్య భేద దోషాన్ని మూడు ధర్మస్కంధములను ఇక్కడ చెప్పడం తాత్పర్యం వాటిని ఉంటే అనువాదం మాత్రమే చేయిస్తారు అంటే రెండు ఉండే ఇంకొక తోట చెప్పబడి ఉన్నది వాటిని ఉపంకెించుట మాత్రమే ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ కేవలము బ్రహ్మానిష్టాన్ని మాత్రమే విధిస్తున్నారు కాబట్టి వాక్య శబ్దోషం ఉండదు బ్రహ్మానిష్టాన ఓంకారనిష్టాన ఒకటే దాని కారణం రెండు కారణాలు రెండు ఒకటి బ్రహ్మ శబ్దానికి ఓంకారమణార్ కాబట్ బ్రహ్మనిష్ట అంటే ఓంకార నిష్ఠ అని అవుతుంది తర్వాత ఓంకారానికి పరబ్రహ్మకి అభేదము కాబట్టి మీరు ఓంకారనిష్టడైతే అభ్యాసం చేస్తారో మీరు బ్రహ్మనిష్ఠంగానే ఉండిపోతాను కాబట్టి ఓంకారము ఉచ్చరిస్తూ ఆ గాలి ఇచ్చి విడిచిపెట్టే సమయంలో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మీరు ఆ ఆ ఉచ్చారణ తర్వాత ఉండే సైలెన్స్ ఆ సైలెన్స్ లో మీరు ఆత్మనిష్ఠంగా ఆత్మయ్య పరమాత్మ అనే విషయాన్ని తెలుసుకున్న వారై సైలెంట్ గా ఉండిపోతారు బ్రహ్మనిష్ట అంటారు అటువంటి బ్రహ్మనిష్టను ఇక్కడ స్థుతిస్తున్నారు ప్రణవ సేవా ప్రణవ సేవను అంటే ప్రణవోపాసనను స్పించడానికి మూడు ధర్మస్కంధాలను చెప్పి స్థుతి ఇది ఎలా ఉంది అంటే పూర్ణవర్మగారిని సేవిస్తే భోజనమును వస్త్రాలు లభిస్తాయి పూర్ణవర్మగారిని కనుక సేవిస్తే మనకి చక్కగా అయితే భోజనం పెట్టి ఓ పంచాల తాపు కూడా కానీ రాజవర్మను సేవించినట్లయితే రాజ్య పట్టాభిషేక రాజ్యంతో సమానమైన మహాఫలాన్ని ఇస్తాడు ఈ మూడు ధర్మస్కంధాలను అనుష్ఠించినట్లయితే మీకేమో కేవలము పుణ్యలోక ప్రాప్తి మాత్రమే లభిస్తుంది పుణ్యలోకము లభిస్తాయి అనే బ్రహ్మనిష్ఠులు అయినట్లయితే అమృతత్వము పొందుతాము అనే విషయాన్ని ఇంతవరకు మనం చూసినాం ప్రణవచ్చ అంటే ఓంకారేదైతే కదో అది సత్యం పరం బ్రహ్మ పర బ్రహ్మే పరం బ్రహ్మ అంటే ఏది సత్యము అది ఏ పరం పర బ్రహ్మ అంటే అభిప్రాయం ఏమిటంటే ే దాన్ని బుద్ధికి తెచ్చుకునే విధానాన్ని ఉంటే పదములను చీలక పంపులాగా పొందుతూ ఉండడం కాదు సత్యం బ్రహ్మ పరంతో ఉండడం కాదు దేశ కాల పరిచ్ఛేదము కలిగినది ముఖ్యంగా దేశ పరిచ్ఛేదం అంటే పరిచ్ఛిన్నమైన ఆకారము రూపము కేవలం ఒక దేశానికి మాత్రమే సీవితమై ఉండే తత్వం అయితే అది అసత్యమైపోతుంది సత్యముగా నిత్యం ఏది దేశ పరిచ్ఛేదము లేనియో అంటే ఆకాశమును కూడా ఏది వ్యాపించి ఉంటుందో అది సత్యం అది బ్రహ్మ బ్రహ్మ అంటే దేశ పరిచ్ఛేదము లేనిది ఆకాశము సర్వ వ్యాపకము కదా సర్వమును తన ఎందు కలిగి ఉన్న ఆకాశం ఏది గలదో ఆకాశమును కూడా వ్యాపించి ఉండేది పరబ్రహ్మ ఆకాశము యొక్క పద్దులు లేనిది బ్రహ్మ ఏదైతే ఆకాశాంతర్గతమై ఆకాశము చేత పరిచ్ఛన్నము చేయబడుతూ ఉంటుందో అదంతా నిత్యా కల్పితమే అలా కనపడుతోంది కానీ దాంట్లో వాస్తవం లేదు ఏది ఈ ఆకాశము యొక్క అంతర్గతము కానిది ఆకాశము కంటే కూడా వ్యాపకము ఆకాశము కూడా వ్యాపించి ఆత్మ చైతన్యము లేదో దానికి బ్రహ్మాని ్రహ్మా పేరెందుకు వచ్చింది ఆకాశము కంట కూడా అతీతమైనది కనుక దానికి బ్రహ్మాని పోింది ఆకాశాంతరికతమైనదంతా కూడా నిత్య అదే సత్యం అది ఏ ఆకాశముల కంటే కూడా అతీతమైన ఆ పర బ్రహ్మకి ఓంకారానికి అధ్వేదము అది ఓ ప్రణవశ్య సత్యం పరంపర ఓంకారమే అది అని చెప్పనే ఓంకారమును చిలకలాగా పలకడం కాదు ఓంకారమును మీరు చెరించే సమయంలో మీ యొక్క డిజినిటీ మీ దైవత్వాన్ని మీరు అనుకోవాలి తెచ్చుకోవాల్సి ఉంటుంది కళ్ళు మూసుకుని నిదారుగా గాలి తీసుకుని నల్లగా గాలిని విడిచిపెడుతూ ఓంకారాన్ని భావన చేస్తూ నేను దైవ దైవస్వరూపులను బ్రహ్మస్వరూపును అని ఆ విధంగా మీరు భావన చేయాలి అలా భావన చేస్తే మీరు సత్యాన్ని భావన చేస్తున్నట్లు మనం ఏం చేస్తున్నాం నేను కూర్చుని నేను కొడుకును నా తండ్రి గారు నా ఆశకిచ్చారు అని మీరు భావన చేశారనుకోండి ఆ భావన కారణంగా మీరు కొడుకు అయ్యాను లేదా భావన కారణంగానే కొడుకు అయ్యాను స్వరూపంలో కొడుకు లేడు తండ్రి లేడు లేకపోతే కూర్చుని తండ్రిని నా కొడుకు అక్కడున్నాడు ఇంకో కొడుకు ఇక్కడ ఉన్నాడు ఈ కొడుకులాగా ఆ కొడుకు లాగా అని మీరు భావన చేశారనుకోండి మీరు తండ్రి గారే మిగిలిపోతారు దేవాలయానికి వెళ్ళి నా కొడుకు ఏదో అవ్వాలి అది పూజ చేశారనుకోండి అంటే ఇంకా మీరు తండ్రే మీరు ఇంక ఇంకా దేవాలయంలో పూజ కూడా చేసేస్తే అదేదో జ్యుడిషియర్ పేపర్ మీద రాసేసి కింద సంతకం పెట్టి రిజిస్ట్రార్ గారి స్టాంప్ కూడా వేసినట్టు అయిపోయిందిగా ఇంకా వాడిని ఎవడు ఉద్దరిస్తాడు వాడి మీద అంత క్లాస్ చూస్తే వాళ్ళు ఏమంటే చెక్కి కానీ ఇంటికి స్వామి ఎలా చెప్తున్నాడు ఏమిటండి సార్ ఇంకో స్వామి ఉన్నాడు ఆ నీ తండ్రి ఏదైనా అన్న నీకు కొడుక్కి చెప్పు ఏ పూర్తిలో నేను చెప్తాను నీకు అని చెప్పి స్వామి ఉంటాడు ఆ స్వామి నచ్చుతాడు నీ తండ్రి కదన్నారు పరబ్రహ్మ స్వరూపుడు చెప్పి స్వామి నచ్చడు మీరు ఒంకా చేసేప్పుడు నేను ఇంక ఎందుకు చెప్పానంటే మీరు ఒంటరిగా కూర్చుంది నేను భర్తను నేను భార్యను నేను తండ్రిని నేను కొడుకును అని భావన చేయగలిగిన సమర్థులు ఆ భావనను నన్నీ పట్టణ పెట్టి ఓంకారాన్ని భావన చేస్తూ నేను పరబ్రహ్మ స్వరూపుడను అని భావన చేయడానికి అంటే వచ్చిందండి నేను వచ్చినప్పుడు ఎప్పుడు మీరు భావన చేయగలిగిన ఉనగాళ్ళు ఏది తాను యథార్థముగా అయి ఉన్నాడో దాన్ని భావన చేయడానికి అభ్యసరం ఏది అలా మీరు భావన చేయాలి అప్పుడు మీకు ఒక సంగతి స్పష్టమవుతుంది ఓంకారానికి పరమాత్మకి అభ్యయనం అదండి ఓంకారము శబ్దము పుట్టిపోయి ఇలా పుడుతుంది అలా పుతుంది పరమాత్మకి పుట్టుకాలేదు మరణము లేదు అలాంటిది శబ్దమే ఓం పరమాత్మ ఎలా అవుతుంది అంటే పరమాత్మకి ప్రతీక సింబల్ ప్రతీక ఇప్పుడు ప్రతీక ఏం చేస్తుంది మీకు పరమాత్మ యొక్క భావనను కలిగించి తన పని పూర్తి చేస్తుంది అది ప్రతీక లక్షణం అలాగే ఈ ఓంకారం ఓంకారం శబ్దం కూడా పరమాత్మ యొక్క భావనను మీకు కలిగించి అది తన పనిని పూర్తి చేస్తుంది మహర్షులు రెండు రకాల ప్రతీకలను పెట్టుకున్నారు పరమాత్మ సూర్యుల్ని ప్రతీకంగా పెట్టుకున్నారు చంద్రుల్ని ప్రత్యేకంగా పెట్టుకుంటారు ఆపహ తేజ వాయువులను కూడా ప్రత్యేకంగా పెట్టుకున్నారు ఇవి కాకుండా ఓంకారాన్ని ప్రత్యేకంగా పెట్టుకుంటాం శబ్దము ఇవి ఇవి శబ్దములు కాదు ఇతర ఇంద్రియ గోచరములు రంజి వాయు ఆకాశములు ఇతర ఇంద్రియ శబ్దము వాయు అలా పెట్టుకుంటారు పంచ పంచీ పంచభూతములు సూర్య చంద్రులు వాగింద్రీయ గోచరమైనటువంటి ఓంకార శబ్దం ఇవి పరమాత్మకు ప్రతీకలుగా పెట్టుకుంటారు అందుగురించి వాళ్ళకి దేవాలయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎన్నో విషయాలు ఇస్తున్నాను కాబట్టి మనం కాలంలో ముఖ్యంగా రామానుజన కాలంలో రూపాన్ని ప్రతీక పెట్టుకుంటారు కాబట్టి ఒక వచ్చింది సూర్యుడు ప్రతీకారిన వాడికి దేవాలయం అక్కర్ మీద మన తెల్లవారు అయితే స్నానం చేసి కుట్టుకుంటాడు సూర్యుడు వచ్చేవాడికి అధిక ప్రదానం చేస్తాడు సూర్యుడు ముందు నిలబడి నమస్కారం చేస్తాడు ఉపస్థానం చేస్తాడు ఉపస్థానం మాటకి నిలబడి ప్రార్థించుతా అని అర్థం కాబట్టి మిత్రశ్రీ చదుషణ నిద్రదర్షిడము అని మొదలుపెట్టి ఆ ఉపస్థానం చేస్తాడు సాయంకాలం కూడా అష్టమించే సూర్యుడిని ఎదురుగా నిలబడి ఉపస్థానం చేస్తారు సో ఇవన్నే వరుణ వరుణ అంటే నేలలో ఉండే దేవతను కాదు సూర్యుడికే వరుణుడని కేడు ఆ కార్యమంతా వ్యవహరించి ఉన్నాడు అని అనుకున్నాం కాబట్టి సో ఆ ఇక్కడ ఓంకారము ఆ పరమాత్మ ఒక ప్రతీక ప్రతీక అనేది ఎలా ప్రతీకేత్ర నిమిషం ఉపదేశానికి అభ్యసాన్ని భావన ఓం కారణే బ్రహ్మ అని చెప్పారు ఈ విషయాన్ని శ్రుతిక చెప్తుంది సబ్ అక్షరం అక్షరం అంటే శబ్దం ఈ ఓంకారం అనే శబ్దం ఏదైతే ఉండదో ఇది పరం బ్రహ్మ ఇదివే మిమ్మల్ని ఈ సృష్టికి అతీతముగా తీసుకోతుంది ఎవ అక్షరం పరం ఆ పరమాత్మ ఇదివే సో అని అతకే ఆమె రెండవ ఆక్యం ఏంటంటే ఎతదగ్రేవ అక్షరం జ్ఞాత్వా అనే రెండో పాట నేను సగుణ బ్రహ్మలుచుకున్నా నిలై నిష్ఠలో ఉండాలనుకున్నా మీరు ఓంకారాన్ని పట్టుకుంటే సరిపడుతుంది అని రెండ్రై యదర్షులు చాలా సింపుల్ ఋషులు వాళ్ళు సింపుల్ పీపుల్ ట్రూప్ ఈజ్ సింపుల్ సత్యం ఎప్పుడు ఉంటుంది ఆ సత్యానికి మీరు సెలవులు పొలవులు పెట్టి దాన్ని జటిలంగా చేసుకో సత్యము ఎప్పటికీ సరళమైనది కనుక ఎండ ఋష్లు ఓం అని ఆగిపోయాయి అయితే ఈ ఓం అనేప్పటికీ మనిషికి కొంత వెరైటీ ఉంటుంది వెరైటీ ఉంటుంది ఇప్పుడు బర్త్డే అంటాడు కేక్ అంటాడు కేక్ పెడితే సరిపడదు ఆ కేక్ మీదేమో బొమ్మలో ఎదుట్టాలి బొమ్మలు తింటారా తింటారా తినేది మంచి రుచికరమైన మంచి క్వాలిటీ కేక్ ఇచ్చారు అనుకోండి మీరు నాటి సాటిస్ఫైడ్ ఆ కేక్ ఇలా ఎర్రగా ఎదుగుతారు అది ఆరోగ్యానికి మంచిది కాకపోయినా పడ అని వెరైటీ కావాలి కంటెంట్ కావాలి ఈ ఓమ్ వెరైటీ లేదు కంటెంట్ లేదు కాబట్టి ఎలా దానికి తోడితే తర్వాత హోం అంటే ఆ డివిజన్ వీడికి దొరకదు వీడు పరబ్రహ్మ స్వరూపుడు ఉంటాడు హోమ్ లో కానీ వీడికి డివిజన్ కావాలి సెపరేషన్ కావాలి ద్వైతము అందు గురించి నమహా ద్వైతం వచ్చేసింది కదా పురస్కారం చేస్తున్నాను అందరికీ ద్వైతం వచ్చింది కాబట్టి పక్కన ఒకడు శివుడు అంటాడు ఒకడు నారాయణ అంటాడు సాయినాథుడు అంటాడు ఓం నమో సాయినాథాయ అంటారు ఈ మధ్యకాలంలో వచ్చినవాడు అంతకు ముందు వచ్చినవాడు ఓం నమో నారాయణాయ అన్నాడు అంతకు ముందున్నవాడు శివాయ అన్నాడు ఉడికిపోయిన వాడు తెచ్చిన మహర్షులు అయితే ఓం అని ఊరుకుంటారు కాదంటే మేము సౌన బ్రహ్మను చేస్తాము అంటే ఓం చాలు ఓం తోటే జాను ఓంలోనే నేను ఆ పరమాత్మకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను అనే భావన దాని గుండే ఉన్నది అదే మీకు సగుణం ఇంకా భేదపూర్వకంగా మీరు ఓంకారంతో చేసుకోండి అలాగే మేము బ్రహ్మనిష్ఠులమై ఉంటాము ఆత్మనిష్ఠుల ఓంకారం సరే పడుతుంది దానికి ఇదే దీంతో దేనికి మళ్ళీ వేరే పక్కర్లేదు అని అంత సరళంగా మహర్షులు ఓంకారాన్ని చెప్పారు కాబట్టి అటువంటి మోక్షముల జీక అమృతత్వముల జీపుతూ యుక్తియుక్ అత్రులు ఆయన తన వ్యాఖ్యానం చెప్పేశారు బ్రహ్మ సమస్య అమృతత్వం ఎక్కి అది అంతర వ్యాఖ్యానాలైపోయి దీని మీద వాళ్ళ వాళ్ళ సమస్య ఏంటంటే కానీ మేమేమో యజ్ఞాంతనాలు అధ్యయనాలు ఇవి చేస్తున్నాము తపస్సులు చేస్తున్నాము మాకు కేవలం గుణ్యాలో కాప్షన్ లేదు కాలనుకుంటారా అని వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో అబ్జెక్షన్ లేదో లేదో వాళ్ళు చెప్తున్నారు చూద్దాం కొంతమంది ఎలా ఈ ఈ వృత్తికారుల మతం ఏ చిత్తానెప్పుడైతే అన్నారో శంకర్లు వృత్తికారులను ఉద్దేశించి చెప్తున్నారు వృత్తి కారణం అంటే భక్తృప్రపంచ అనే ఒక ఆధ్యాత్మిక ఆయన దిగువ ఆయన ఈ ఉపనిషత్తులపై వృత్తి అనే ఒక వ్యాఖ్యానం దర్శాడు దాని పేరు వృత్తి వృత్తి అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ వృత్తి అంటారు వ్యాఖ్యానం అంటే ఆయన వ్యాఖ్యానం అనే పెద్ద ఎవరు బ్రీఫ్ గా ఎవరు భక్తృప్రపంచేరు ఆయన ముస్టిగా లేవు శంకరుల కాలం నాటికి అప్పుడవి ప్రసిద్ధిగా ఉంటాయి ఆయన ద్వైతాద్వైతవాది ద్వైతాద్వైతవాది అంటే నేను చెంటే ఓ ఓ నమ కదా ఓ నమ శివాయలో మన ద్వైతమేగా మరి ఉపనిషత్తులో అహం బ్రహ్మాత్మ ఉంది కదా అదే అద్వైతం ఇప్పుడు మనం ఏం చేయాలి పెట్టుకోవాలి లాగే ఉంటారు కదా వాళ్ళు ఏదొస్తే అది పెట్టేసుకుంటారు ఏదైతే ఇప్పుడు రాముడు రాముడిని పెట్టేసుకోండి కృష్ణుడు కృష్ణుని పెట్టేసుకోండి బాబా గారు బాబా గారిని పెట్టేసుకున్నారు ఇంకొక దేవత వస్తే అది పెట్టేసుకోండి ఏది వస్తే అది పెట్టేసుకోండి వారు చెప్పేటట్టుగా ఇంకా విదేశాల నుంచి వచ్చినటువంటి దేవతలను కూడా పెట్టేసుకోవడమే కాబట్టి అన్నింటినీ పెట్టేసుకోవడం అలాగంటే సందర్భం ఉంది కదా అలాగే ఈ లక్షణం భక్తు ప్రపంచుల విషయంలో కొద్దిగా ఉంది ఆయన అన్నారు సగుణ బ్రహ్మ ఎరుపుల బ్రహ్మ రెండు మాటలు నువ్వు కదా సగుణ బ్రహ్మని నువ్వు స్వీకరించినావు కదా సగుణ బ్రహ్మ అంటే ద్వైతమే దీవుడు ఈశ్వరుణ్ణి సగుణ బ్రహ్మ అంటే ఈశ్వరుడు అలా కానీ ఇంకో ఉంటాను యో ఏది ఇచ్చే తస్ చేత మీరే అన్నారు కాబట్టి కాబట్టి ద్వైతము సత్యమే అది కూడా వేదం వచ్చిందిగా అద్వైతము సత్యం మన వాళ్ళు ఎలా తయారయ్యారంటే మేము ఆలోచించాం మేము ఆలోచించాం వేదంలో ఏది ఉంటే అది మాకు అయింది అలా తయారయ్యారు లక్షణం ఇది మీమాంసపుణ లక్షణం వచనం ఉండాలంటే వచన ప్రవృత్తి వచనా వచనం ఉంటే చేస్తాం ఇంకో వచనం ఉంటే మారు అంటే దాంతో ఏమైపోయిందో తెలిసిన కొంతమంది మోసగాళ్ళు వచనాలను తయారు చేసి వీళ్ళ నెచ్చిని భారం చేస్తారు దాంతో వీళ్ళు ఈ వచనాలతోటి దిదివిజైపోయి సతమతం అయిపోయి దుద్ధి తీసుకుంటున్నారు నాకు మా నాన్నగారు దృష్టాంతం చెప్పారు బిళ్ళకుర్రు అని ఒక గ్రామం ఉంది రాజమండ్రి గారి తెలుసుకుంటే కోనసీమలో బిళ్ల కుర్రు అని ఒక గ్రామం ఆ గ్రామంలో ధర్మశాస్త్ర వివాంసుడు ఒక ఆయన ఉంది ఇంకా ధర్మశాస్త్రాల్లో ఆయన నిలిచిన వాడు ఎవడూ ఉండడు ఎవళ్ళకి ఏ ధర్మశాస్త్ర సందేహం వచ్చినా ఆయనకి ఆయనే చెప్పాలి అంటే పూర్వం ధర్మశాస్త్ర సందేహాలు మనిషి జీవితాన్ని కటాభిగమించే చేలో ఉంది ఇప్పుడు అమ్మాయి పెద్ద మనిషి కాకుండానే వివాహం చేయాలి వివాహం అవలేదు ఈ లోపల అమ్మాయి ఏమో రజస్సులైనది ఇప్పుడు ఏం చేయాలి ఆ దానికి ధర్మశాస్త్ర ఆయన చెప్తారు లేకపోతే రజస్సులైన నక్షత్రం ఏదో ఉంటుంది ఈ నక్షత్రం సరైనది కాదు దీనికి ఏం చెయ్యాలి మళ్ళీ ఆయనే చెప్తారు తర్వాత పుట్టాడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు పుట్టకూడదు జ్యేష్ఠా నక్షకూడదు అంటే మళ్ళీ పుట్టుతున్నట్లుగా దానికి ఏం చేయాలి దానికి ధర్మశాస్త్రం ఆయన తర్వాత ఇప్పుడు దేని గురిచిన మేనత్త కూతురు భర్తపోయాడు నాకు మైలుందా లేదా ఇంటే మూడు రోజులుందా పదకొండు రోజులుందా అదే ఆయన వీడికి రకంగా ఆ జగిరి ధర్మశాస్త్రాల్లో పడిపోయి వాళ్ళ జీవితం అంతా కూడా ఇలాగే గడిపేశాడంటే నేను నమ్మండి నేను చూశాను తిరిగిపోతుంది వీళ్ళ సందేహాలు వీళ్ళ ధర్మశాస్త్రా అవన్నీ ఆయన చెప్తాడు తర్వాత ఆయన ఇంకో మతల మతల పండితులు ఎవరైనా వెళ్ళే అదే మా మేనత్త వేలు పెట్టిన మేనమా భార్య భర్త నాకు ఈ మైలు అది పక్కన ఇష్టం లేదు కానీ పట్టణు బంధువులందరూ హింస పెడుతున్నారు నువ్వు ఏదైనా ధర్మశాస్త్రం వచ్చినా రాసి పట్టక్కర్లేదో వచ్చిన రాక అంటే ఆయన రాకిచ్చి అని ఇలాగా ఓ వచనం ఓ అనుష్ఠపు రాసి ఇచ్చేవాడు అప్పటికప్పుడు వేడి మీద కాటాక మీద కాటాకాలం అప్పటికప్పుడు కాటాక మీద అనుష్పు రాసి అది వేరే కాగితం మీద ఏంది కాదు నర్చుకోమని ఈ అనుష్ఠండి ఫలానా కాల కాల నిర్ణయంలోనో కాల సింధులోనో ధర్మసింధులోనో ధర్మసింధు తాత పుష్కం కొంటున్న ఉంది ఈ వచనం ప్రకారం వేడి పక్షులని కొట్టక్కర్లేదు వచ్చేవాడు నేను పక్షి పట్టస్తులే శాస్త్రీయాలు ఈ రకంగా ఆయన దగ్గర ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాలలో ఏవి అనుజానంగా వచ్చినవి ఏవి ఈయన రాసినవి తెలియని పరిస్థితి ఏర్పడింది ఆయన అలా కల్పించుకుంటూ పోయాడు ధర్మశాస్త్రాలు ధర్మాలను అందిస్తే అప్పుడు ఆయన పోతే అప్పుడు ఆ పండితులందరూ సమావేశమై ఈయనని ఆయన ఇంట్లో ఉన్న తాతాకు పుస్తకాలలో వేసి తగలబెట్టండి అని తీర్మానం చేశారు అప్పుడు ఆయన పోయినప్పుడు ఆయన శవంతో వెనక్కాల ఒక బండి నిండా రెండెడ్ల బండి నిండా తాతాకు ధర్మశాస్త్ర గ్రంథ పుస్తకాలు వేసి ఆయన ఇంట్లో ఉన్నాయి శ్మశానాన్ని తీసుకెళ్లి ఈ పుస్తకాల మీద ఆయన్ని పడేసి ఆ శవాన్ని పడేసి మళ్ళీ పుస్తకాలు పడేసి ఇప్పుడు పెట్టి తగలబెట్టి అమ్మ ఇక్కడతో ఈ ధర్మశాస్త్ర గ్రంథాలకి అందరుకోవడం పూర్తయింది అని పండితులు సంతోషించారు అని మా నాన్నగారు చెప్పారు ఈ కథ నాకు రోజెంతకాలం తర్వాత మళ్ళీ నీకు చెప్పారు అంటే ఎంత జఠినం చేసి పెట్టుకున్నట్లు చూడండి ధర్మాన్ని ఈ ధర్మంలో బ్రాహ్మణులకు తప్ప ఇతర వర్ణాల వాళ్ళు ప్రవేశమే లేదు ఒరిజినల్ గా ట్రైవర్ నికులు త్రైవర్ నికులు ఆ త్రైవర్ నికుల్లో తర్వాత రాజులు వైశ్యులు తీసి పాలిస్తారు ఎందుకంటే వాళ్ళు పాటించాలని మానేశారు ఇంకా బ్రాహ్మణులే మిగిలేదు కొద్ది మంది మిగిలేరు కాబట్టి మొత్తం హిందూ ధర్మం అంతా కూడా ఈ కొద్ది మంది కూడా ఉండడం వాళ్ళకే వాళ్ళ దగ్గరే ఉంది ధర్మం మన పేదాధిపతులు వాళ్ళకే భక్తుడు వాళ్ళకే గురువుడు ఇంకా వాళ్ళకి వాళ్ళు గురువుడు కాదు మిగతా సమాజంలో వాళ్ళ సంబంధం లేదు వాళ్ళకే వచ్చి నేను ఇదంతా ఏం చెప్పాను ఏమైనా కాబట్టి ఇది ఏ చూస్తే అది వచనం అంటే మనం ఏది ఆలోచించకూడదు వచనం ఉండాలి వాడవడో వచనం కాక ముక్క మీద రాక్షిస్తే అది అనుష్లాగా ఉంటే అది ప్రమాదం దాని ప్రకారం మనిషిని చంపేసేయచ్చు ఇంకో మనిషిని బ్రతికేస్త దాని ప్రకారం చేసేయచ్చు అన్ని గృహస్థు సన్యాసైపోవచ్చు సన్యాసి మళ్ళీ పెళ్లి చేసే వచనం ఉన్నట్లయితే మళ్ళీ పెళ్లి ఏదైనా చేసేయచ్చు వచనం ఉంటుంది మీరు ఈ పరిస్థితిని శంకరాచార్యులు మీరు వరించినారుషం ఆలోచించండి శంకరాచార్యులు కానీ ఏ ఆచార్యులైనా మీరు ఆలోచించండి ఆనాటి వరకు వస్తున్న మతాన్ని ఉన్నట్లైతే వాళ్ళ పేర్లని మనం ఈనాటి అసలు గుర్తు కూడా ఉంది శంకరుల నాటికి ధర్మం ఎలా ఉందో ఉపనిషత్తులు వ్యాఖ్యానాలు ఎలా ఆయన సరిగ్గా హండ్రెడ్ అలాగే ఆయన పాటించేసి ఉన్నట్లయితే ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని శంకరుల గురించి మనం అనుకునేవాళ్ళమా శంకరులనేవాడు ఒకడు ఉండేవాడు కూడా మీకు తెలిసేగా శంకరులనే ఆయన ఒక ఆయన ఉన్నారని మీకు ఎందుకు తెలిసిందో చెప్పమంటారా ఆనాటి వరకు ఉండేటువంటి ధర్మాన్ని ఆయన విప్లవం తీసుకొచ్చారు కాబట్టి ఆయన చెప్తాను అంతేతనే తర్వాతి కాలంలో శంకరుడు విప్లవ వీరుడు అనే సంగతి మర్చిపోయి ఆయన ఆర్థదాక్ష్యం లో కలిపేస్తారు కానీ వాస్తవాన్ని శంకరుడు బుద్ధుడు మహావీరులు వీళ్ళందరూ కూడా విప్లవ్రీస్తు కూడా విప్లవీడు ఆ మాట అందరికీ తెలుస్తూనే ఉంది ఎందుకంటే ఇది వాజ్ క్రూసిఫై అండ్ క్రాస్ ఆయన విప్లవం పట్టుకొచ్చాడు కదా కాబట్టి వీళ్ళందరూ ఇండియాలో ఇటువంటి విప్లవం తీసుకొచ్చిన మహాత్ముల్ని కొనిచారు వాళ్ళని ఏమో హింసించలేదు క్రైస్తుని హింసించారు ఆ సందర్భం లేదు కాబట్టి శంకరులు భతృప్రపంచాచార్యుడు మ్రాక్ష పెట్టిన ద్వైతాద్వైతవాదాన్ని శుభ్రంగా చదువుకుంటున్నాడు ఆయన వేదం చదువుకుని గురువు గారి దగ్గర పాఠం చదువుకున్నది ఆ వృత్తే ఆ వృత్తంతో చదువుకునే ఇది సరిగ్గా లేదు అన్నారు ఆయన అంతే ఆయన సరిగ్గా అంతకు ముందు వాళ్ళు చెప్పిందే ఈయన తమకే ఉపేషి కూర్చున్నాడు అనుకోండి ఈ భాష్యమే ఉండేది కాదు అది భర్త ప్రపంచం ద్వైం పెట్టుకో అద్వైతం పెట్టుకో రెండింటినీ కూడా పెట్టుకో ఆయన అన్నారు ఆయన సిద్ధాంతం ఏంటంటే చతుర్నాం ఆశ్ర అవిశేషణ స్వకర్మానుష్ఠానా పుణ్యలోక ఆయన ఆ వాక్య నిర్మాణాన్ని మృతృప్రపంచాజులు అవజ్ఞాన అంటే ఆయన సమస్య అక్కడ జరిగిందని చెప్తారు సమస్య ఎలా వచ్చిందంటే మూడు ఆశ్రమాల వాళ్ళకి పుణ్య లోపాలే తప్ప మోక్షం లేదు మోక్షం కావాలంటే సన్యాసం తీసుకోవాలి అని వచ్చింది సన్యాసి సన్యాసి అంటే అద్వయ ఆత్మనిష్ఠుడు అని అభిప్రాయం అని మన ఆ నాలుగు సెపరేట్ చేశారు నాలుగింట్లో త్రీ ప్లస్ వన్ చేశారు నాలుగులో మొదటి మూడు ప్లస్ వన్ బ్రహ్మనిష్ట సన్యాసము అని అలా విడతీశారు ఆ మంత్రం అలా ఉంది కదా ఇప్పుడు భక్తుల ప్రపంచాచార్యులకి సమస్య ఆయన సమస్య ఏంటంటే ఈ మూడు ఆశ్రమాల వారికి పుణ్యం అవుతారు నాలుగవ వాడికి మోక్షము అంటే ఈ మూడాశ్రమాల వాళ్ళని చిన్నది చేసినట్లయితే తక్కువ చేసినట్లు మూడాశ్రమాల వాళ్ళని తక్కువ చేయడం అంటే ముఖ్యంగా ద్వైత ఉపాసపులన్నీ తక్కువ చేసినట్లయితే వాళ్ళకి పుణ్యలోకమే తప్ప మోక్షం లేదు చెప్పినట్లేదు అది ఒక్క సమస్య అంటే ద్వైతాద్వైత వాడికి ద్వైతాన్ని తక్కువ చేస్తే మరి వాళ్ళ మనస్సుకి ఒక్కదు కదా ఆయన ద్వైతంతో పాటు అద్వైతానికే అద్వైతంతో పాటు ద్వైతానికి కట్టుబడ్డవాడు ఇక్కడ ద్వైతం వాళ్ళకి మూడు లోకాలే పుణ్య లోకాలు మాత్రమే మోక్షం లేదు మోక్షం అద్వైతం వాడికే అని చెప్పినట్టు అది ఒక సమస్య రెండవ సమస్య ఏంటంటే సన్యాసం ఇష్టం కదా సన్యాసం మీద విరోధం సన్యాసం మీద విరోధం ఎందుకని సన్యాసం తీసుకున్నవాడు ఈ ఉపాసనలని కర్మలని మానేస్తారు అవి మానేయకూడదు అంతేకాను వాటిని మాన్పించే ఈ సన్యాసాశ్రమం ఏదైతే కలదో దాని ఎడల విరోహం ఇది రెండు సమస్య ఈ రెండింటినీ పెట్టుకునే మనస్సులు ఇప్పుడు ఆ వచనాలని చూస్తారు ఆయన చూస్తే ఆయనకి త్రీ ప్లస్ వన్ కింద విడతీసి కనపడుతున్న ఆ వచ్చిన శైలి గుంతుగా అర్థం పడుతుంది అది ఇంకో అర్థం ఎలా ఉంటుందో తెలుసిన నాలుగు ఆశ్రమాల వాళ్ళకి ఇంకా సన్యాసులకి కూడా లభించేది పుణ్యలోకమే నాలుగు ఆశ్రమముల వాళ్ళు కర్మల్ని ఉపాసనల్ని చేసుకునే ఉండాలి సన్యాసం పేరుతోటి కర్మల్ని ఉపాసనల్ని మానేదానికి లేదు అయితే మరి అమృతత్వం అనే మాట ఏమిటి ఈ నాలుగు ఆశ్రమముల వారు తమ తమ ఆశ్రమ ధర్మములను అనగా కర్మలను మాత్రమే చేసినట్లయితే అడుగు పుణ్యలోకాలు మాత్రమే లభిస్తాయి ఈ నాలుగు ఆశ్రమముల కర్మలతో పాటుగా ఉపాసనను కూడా సముచ్ఛే చేసినట్లయితే అలాగే మోక్షం లభిస్తుంది ఆ ఊరిలో ఒక మఠం లాగేస్తాను ఆ మఠంలో వాళ్ళు ఏదో ఆ స్వీకరం చెప్తారు ఇంకేమి చెప్తారు పూర్వత్సంలో అది ఉదయం బ్రహ్మచర్ణ్యాడు మధ్యాహ్నం తీశాడని చెప్తారు కాబట్టి ఏం చేశారు బ్రహ్మానిష్ట అనేది వేరే ఏమీ లేదు ఉన్నది కర్మ ఉపాసనయ్య కర్మలు నాలుగాశ్రమాల వాళ్ళకి కర్మలు తప్పవు ఈ నాలుగాశ్రమాల వాళ్ళు కర్మలను చేసినట్లయితే పుణ్యలోకాలకు పొందుతారు ఆ కర్మలకి తోడు ఉపాసనని జోడించినట్లయితే సముచ్చీనం వాళ్ళకి అమృతత్వం వస్తుంది అమృతత్వం నాలుగో వారికి వస్తుందని కాదు అందరికీ ఎవడెవడైతే కర్మలకి ఉపాసనని జోడిస్తాడో వాళ్ళందరికీ అమృతత్వం ఉపాసన లేకుండా కేవల కర్మలు చేసే వాళ్ళకి పుణ్యలోకాలం అని అలా వ్యాఖ్యానం చేశారా ఇప్పుడు చూసుకోండి మీరు